అస్సలం అయికు వరహతుల వబర్కూ హామిదన్ వుసలియన్ అహ్మాబాద్ రుజుమార్గం టీవీ ప్రేక్షకులకు మరణానంతర జీవితం అనే అంశంలో స్వాగతం ప్రళయ దినాన త్రాసును బరువు చేసే సత్కార్యాలు అనే శీర్షిక మనం వింటూ వస్తున్నాము ఇందులో పదకొండవ సత్కార్యం ఏమిటంటే లైలతుల్ కద్రలో قیام చేయడం అంటేంటి సంవత్సరంలో ఒక నెల రమదాన్ మాసము అన్నది మనకు తెలుసు రమదాన్ మాసములోని చివరి పది రాత్రుల్లో వాటిలో కూడా ప్రత్యేకంగా ఐదు రాత్రులు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఈ ఐదు రాత్రుల్లోని ఏదైనా ఒక రాత్రి లైలతుల్ కదిర్ ఘనమైన రేయి కావచ్చు అయితే ఎవరైతే ఈ ఐదు రాత్రుల్లో జాగారం చేసి మేల్కొని ఉండి అల్లాకు ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తూ ఉంటారు పురాన్ పారాయణం కానీ సుబాన్ అల్లా అల్హందుల్లా అల్లాహు అక్బర్ లా ఇలాహిల్లల్లా పోవత ఇల్లా బిల్లా ల ఇల్లాహిల్లా అంత సుహానక ఇన్ని కుంతుమినద్లిమీన్ సుబాన్ అల్లాహి అబి హందిహి సుబాన్ అల్లాహి అబి హందిహి సుబాన్ అల్లాహిల్ అదీం అస్థిరుల్లాహ్ అస్తఫిరుల్లాహవాతూబు ఇలై అల్లాహూ వసల్లిం సీమ్ అలా నబీనా మహమ్మద్ ఏ విధంగా విక్రో అజ్ కార్ ఔరాదో వాయిఫ్ అని లేదా నఫీల్ నమాజులు చేసుకుంటూ ఉంటారు చెప్పే విషయం ఏంటంటే అల్లాకు ఇష్టమైన ఆరాధన చేస్తూ ఆ రాత్రులు గడుపుతారో అతను లైలతుల్ కదర్ అనే రాత్రిని కూడా పొందుతాడు ఆ రాత్రిని అతను పొందాడంటే ఆ ఒక్క రాత్రి యొక్క పుణ్యం ఎంత గొప్పగా ఉందో తెలుసా ఖుర్ ఆన్లోని సూరతుల్ కదర్ ఆయతి నంబర్ మూడులో అల్లా తెలిపాడు లైలతుల్ ఆ లలితుల్ కదర్ వెయ్యి నెలల కంటే ఉత్తమమైనది అంటే ఏమిటి ఆ ఒక రాత్రి కూడా అల్లా ఆరాధనలో నీవు గడుపుతూ ఉన్నావంటే నీకు వెయ్యి నెలలు అల్లా ఆరాధనలో ఎడతెగకుండా ఉన్నంత పుణ్యం లభిస్తుంది వెయ్యి నెలలు అంటే ఎంత తెలుసా ఎనభై మూడు సంవత్సరాల నాలుగు నెలలు బా ఈరోజుల్లో మనలో అధిక మంది అంత పెద్ద వయసు పొందుతున్నారా అయితే మన త్రాసును మనం బరువుగా చేసుకోవడానికి ఇలాంటి అవకాశాల్ని ఇలాంటి సమయాలను సద్వినియోగించుకొని అల్లా ఆరాధనలో గడపే ప్రయత్నం చేయాలి మహాశివులారా ఒక్క రాత్రి మనం ఆరాధన చేశాము కానీ దాని పుణ్యం అల్లాహు తహా వెయ్యి నెలలు అంటే ఎనభై మూడు నాలుగు నెలలు చేసిన ఆరాధనతో అంతకంటే ఎక్కువ మనకు ప్రసాదిస్తున్నాడంటే అల్లా దయవల్ల ఆ ఒక్క రాత్రి చేసిన ఆరాధన పుణ్యం ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు చేసిన ఆరాధనకు సమానంగా ఉంటే త్రాసులు ఇంత బరువుగా ఉంటుందో గమనించండి అల్లాహతల మనందరికీ ప్రతి సంవత్సరం రమదాన్ మరియు లైలతుల్ కదురును పొందే సద్భాగ్యం ప్రసాదించి అందులో అల్లాకు ఇష్టమైన రీతిలో ఆరాధన చేస్తూ ఉండే సద్భాగ్యం కూడా ప్రసాదించుగాక లేదా అంటే ఈ రోజుల్లో అనేక మందిని చూస్తున్నాము ఏదో ఒక రాత్రి నిర్ణయించుకున్నారు మరికొందరు ఐదు రాత్రులు జాగారం చేసినా కాని అందులో అల్లాహ ఆరాధన అనేది చేయడం లేదు లేదా చాలా తక్కువ మంది తక్కువ సమయంలోనే చేస్తున్నారు మిగతా సమయమంతా ఛాయలలో अटूट वो इंका वेरे कार्यालय गुटाई अल्ला मन अंदर सद्भाग्य प्रसाद चोगा इक रही मन स बरबेसे पन्ेव सत्कार्यजार प्रवेश चवे दुआ अल्लाहोर दुआ ली फैस पर्संट दुआ मन ए మరి కొన్ని యొక్క పదాలు మాత్రమే అందులో మనం ప్రవక్త సల్లల్లాసల్లం తెలిపిన విధంగా చదువుతే ఎంత గొప్ప పుణ్యానికి అర్హులమవుతామో మరియు ఈ కారణంగా ప్రళయ దినాన మన త్రాసు ఎంత బరువుగా ఉండగలుగుతుందో మనం ఊహించలేము ఒకసారి అదీతను వినండి లా ఇల్లాహు హుల్ హ బాజారులో ప్రవేశిస్తూ ఎవరైతే ఇదువా చదువుతారో వారికి ఎన్ని లాభాలు అల్లాహ్ అతనికి పది లక్షల పుణ్యాలు రాస్తాడు అల్లాహ్ అక్బర్ అల్ఫ్ అల్ఫ్ హసన పది లక్షల పుణ్యాలు రాస్తాడు మరియు అతని పది లక్షల పాపాలు మన్నిస్తాడు మరియు స్వర్గంలో అతని గురించి ఒక గృహం నిర్మిస్తాడు ఏం చేయాలి బాజార్లో వెళ్ళినప్పుడు ఇది వాచదవాలి అంతే కల ఇదు చదివితే పది లక్షల పుణ్యాలుఖించబడతాయి పది లక్షల పాపాలు మన్నించబడతాయి మరియు స్వర్గంలో ఒక గృహం నిర్మించబడుతుంది ఈ రోజుల్లో మనం ఏదైనా ఒక్కరోజు బాజారులో వెళ్ళకుండా ఉంటుందా ప్రత్యేకంగా సిటీలలో ఉండేవారు బాజారు పోయే అవసరం లేకున్నా కానీ ఎన్నో సందర్భాల్లో వారి యొక్క పని మీద బాజారు నుండి దాటుతూ కూడా వెళ్తూ ఉంటారు కానీ మనం మరచిపోతూ ఉంటాము కదా ఇక నుండి దీన్ని గుర్తుంచుకునే ప్రయత్నం చేయాలి అల్లాహుతాలా మనందరికీ మరచిపోకుండా ఈ దువా చదువుతూ ఉండే సద్భాగ్యం ప్రసాదించుగాక ఎందుకంటే ఇంత గొప్ప పుణ్యాలు పది లక్షల పుణ్యాలు ఒక్కసారి చదివినందుకు పది లక్షల పాపాలు మన్నించబడతాయి ఒక్కసారి చదివినందుకు మరియు ఒక్కసారి చదివినందుకు స్వర్గంలో ఒక గృహం నిర్మించబడుతుంది ఇంత గొప్ప పుణ్యాన్ని ఈరోజు మనం గ్రహించలేకపోతున్నాము దాని విలువ ప్రాముఖ్యతను మనం సరియైన విధంగా తెలుసుకోలేకపోతున్నాము లేదా అంటే మన పూర్వీకుల్లో సలఫెన్ కొందరు ఎలా ఉండే తెలుసా మొహమ్మద్ బిన్ వసేయ్ అరహమహుల్లా తెలిపారు నేను మక్కా వచ్చాను అక్కడ సాలిం బిన్ అబ్దుల్లా బిన్ అమర్ని కలిశాను ఆయన తన తండ్రితో ఉల్లేఖిస్తూ మరియు అబ్దుల్లా బిన్ ఉమర్ తన తండ్రి ఉమర్తో ఉల్లేఖిస్తూ ప్రవక్త సల్లల్లాహు అలిం వారి హదీ వినిపించారు బజారులో వెళ్ళే సందర్భంలో చదివే దువా దాని యొక్క ఘనత ఇక నేను మక్కా నుండి ఖురాసాన్ వచ్చాను చాలా దూరం ఉంటుంది ఖురాసాన్లో కుతయిబాబిన్ ముస్లింను కలిశాను వారితో చెప్పాను నేను మక్కా నుండి వచ్చాను మరియు మీ గురించి ఒక గొప్ప బహుమానాన్ని తీసుకొచ్చాను అని చెప్పి ప్రవక్త సల్లాం వారి ఈ హదీఫ్ను వినిపించాను ఈ హదీఫ్ను నేను కుతీబా బిన్ ముస్లింకు వినిపించిన తర్వాత అడపదడప నేను చూసేవాన్ని కుతైబా బన్ ముస్లిం అతనికి బజారులో ఏ పని లేకున్నా కానీ వాహనముపై ఎక్కి బజారులోకి వచ్చి అక్కడ నిలబడి ఈ దువా చదివి అక్కడి నుండి తిరిగి వెళ్ళిపోయేవారు అల్లాహు అక్బరం ఈ హదీ మనకు ఎన్నో విషయాలు బోధపడతాయి వాటిలో కొన్ని ప్రవక్త సల్లల్లాహు అలీ వసల్లం వారి యొక్క హదీత్ వాటిని కూడా ఇంత గొప్ప బహుమానంగా వారు పేర్కొనేవారు మక్క లాంటి పుణ్యక్షేత్రం నుండి వచ్చారు అంటే లేదా ఏదైనా దూర ప్రాంతం నుండి వచ్చారు అంటే మా గురించి బంగారం తీసుకురావచ్చు మా గురించి అది తీసుకురావచ్చు ఈ సామాన్ తీసుకురావచ్చు ఎన్నో ఆశలు ఇక్కడ ఉండేవారికి ఉంటాయి మా గురించి ఏం బహుమానం తీసుకొచ్చావు ఏం గిఫ్ట్ ఇస్తున్నావు అని కూడా అడుగుతారు కానీ అక్కడ గమనించండి ఆ సల్ఫెస్ అహీన్ రహమహుముల్లా పుణ్యపురుషులు పరస్పరం ఎలాంటి విషయాల్ని బహమానంగా పేర్కొనేవారు మరియు గమనించండి ఒక్కొక్క హదీసును వినడానికి తెలుసుకోవడానికి దానిపై ఆచరించడానికి వారికి ఎలాంటి ఆతృత ఉండేదో మరి ఏ పని లేకున్నా కానీ కేవలం బజారుకు వచ్చి అక్కడ నిలబడి ఇదువా చదివి వెళ్ళడం దీని ద్వారా ఏమర్థమవుతుంది పున్యాలు సంపాదించి త్రాసును ప్రళయ దినాన బరువుగా చేసుకునే అటువంటి కాంక్ష కోరిక వారికి ఎంతగా ఉన్నదో దానిని మీరు గ్రహించండి ఈ హీర్ కొతైబాబిన్ ముస్లిం యొక్క ఈ సంఘటన సునందారిలో ఉంది హదీ నంబర్ ఒకటి ఇక మహాశేవులారా ప్రళయ దినాన మన త్రాసును బరువు చేసే సత్కార్యాలలో పదమూడవ సత్కార్యం అల్లాహ్ యొక్క వికెర్ అల్లాహ్ యొక్క స్మరణ ఇది కూడా చాలా గొప్ప విషయం ఇక్కడ కూడా గమనించండి సోదరులారా ఇస్లాం ధర్మ విశిష్టతను మనపై అల్లాహ యొక్క గొప్ప కారుణ్యాన్ని మరియు మన ప్రవక్త మొహమ్మద్ సల్లాహు అలీ వసల్లం మన పట్ల ఎంత కనికరం గలవారో సులభ శైలిలో చిన్నపాటి స్మరణలు అధికారులు వాటిని మనం పాటించామంటే ఎంతో గొప్ప పుణ్యాన్ని మనం పొందగలము మన త్రాసు బరువు కాగలదు అన్న విషయాన్ని కూడా తెలియజేశారు ప్రళయ దినాన ఆ ప్రళయ దినాన ఏ రోజైతే ప్రజలపై ఎంతో బ్రహ్మాండమైన భయంకరమైన కష్టాలు వచ్చి పడతాయో ఆ రోజు మన కష్టాలు తగ్గాలని మనకు పుణ్యాలు ప్రాప్తం కావాలని మన పుణ్యాల త్రాసు బరువు కావాలని ప్రవక్త సల్లాహు అలీ వసలం తెలిపిన హీసుల్లో ఒక హిది కూడా కలిమతాన్ ఖఫీఫతాని అల్ అల్లిసాన్ ఫీలతాని ఫిల్మిజా హబీబతని ఐలర్ రహమాన్ రెండే రెండు వచనాలున్నాయి అవి నాలుకపై చాలా తేలికగా సులభంగా ఉంటాయి కాని త్రాసులో చాలా బరువుగా ఉంటాయి మరియు మన యొక్క కరుణామయుడైన అల్లాహకు ఎంతో ప్రీతికరమైనవి గమనించండి పదాలు రెండే రెండు రెండే రెండు వచనాలు కానీ మూడు రకాల లాభాలు తెలుపబడ్డాయి మూడు రకాల విషయాలు దాని గురించి తెలుపబడ్డాయి ఒకటి అవి చదవడానికి ఎలాంటి కష్టతరం లేదు నాలుకపై చాలా సులభంగా కానీ త్రాసులో చాలా బరువుగా మరియు మన కరుణామయుడైన అల్లాహకి ఎంతో ప్రీతికరమైనవి ఏంటి అవి మహాశైలారా ఈ రెండు పదాలు సుభాన్ అల్లాహిహందిహి సుబాన్ అల్లాహిల్ అదే మన ఏమైనా కష్టమా ఎంత ఎక్కువగా చదువుతూ ఉంటామో అంతే మన త్రాసు ప్రళయ దినాన బరువుగా అవుతుంది అంతే మనం అల్లాహ్ యొక్క ప్రేమ పాత్రకు ఎక్కువగా అర్హులమవుతాము మరొక హదీసును గమనించండి అబు మూసా షరీర్ అదోతనం ఉల్లేఖించారు ప్రవక్త సలల్లాహు అలైవలం తెలిపారు అతుహూరు శత్రుల్ ఈమాన్ వల్హందుల్లా తమ్ల మీజాన్ అల్లాహిల్హందు మావాతిహంధులి పరిశుభ్రత సగం విశ్వాసం మరియు అల్హందుల్లా ఇది మీజాన్ త్రాసును నింపేస్తుంది త్రాసు పుణ్యాలతో నిండింది అంటే ఎంత బరువుగా ఉంటుంది ఎంత గొప్ప మనకు లాభం కలుగుతుందండి సుబ్హాన్ అల్లా మరియు అలహమ్దుల్లా ఇవి రెండూ కలిసి ఆకాశాలు మరియు భూమి మధ్యలో ఉన్న సమాస్తాన్ని నింపేస్తాయి ఈ హదీఫ్ ముస్లిం షరీఫ్లోనిది హదీఫ్ నంబర్ రెండు రెండు మూడు మరొక హదీఫ్ను గమనించండి ఇది కూడా ముస్లిం షరీఫ్లో ఉంది హదీఫ్ నంబర్ రెండు ఆరు తొమ్మిది రెండు తెలిపారున్లై ఎవరైతే ఉదయం మరియు సాయంకాలం వంద వంద సార్లు సుభానల్లాహి అల్లాహి అభిహందిహి పఠిస్తారో కంటే ఉత్తమమైన కార్యం ఇక ఎవరిది కూడా ఉండదుదైనా ఉంది అంటే ఎవరిది ఇలాంటి ఆచరణ ఆచరించిన వారిది లేదా ఇంతకంటే ఎక్కువగా పఠించిన వారిది ఇందులో ఏం తెలిసింది మనకు సుభాన్ అల్లాహి అభిహందిహి యొక్క ఘనత తెలుస్తుంది ఇది కూడా సత్కార్యాలను పెంచి త్రాసును బరువుగా చేస్తుంది నాలుగవ హదీస్ అల్లా యొక్క స్మరణ జిక్ యొక్క ఘనతలో తబ్రాని ఔసతిలోనిది షేఖ్ అల్బానీ రెహమహుల్లా గారు సహహు తరగీబ్లో పేర్కొన్నారు హదీఫ్ నంబర్ నాలుగు ఏడు ఆరు మన్ కాల ఫీ దుబురి సోలాతిల్ ఎవరైతే ఫజర్ నమాజ్ తర్వాత వంద సార్లు చదువుతారో ఎప్పుడు చదవాలి సలాం తింపిన తర్వాత ముఖ్యమైన దువాలు చదువుకుంటూ అదే స్థితిలో కూర్చొని కాలు ముందు ఏ స్థితిలో కూర్చున్నామో ఆ పొజిషన్ను చేంజ్ ముందు ఇలా చదివితే ఏంటి లాభం ఆరోజు అతను సర్వభూమిలో అందరికంటే ఉత్తమమైన ఆచరణ ఆచరించిన వాడవుతాడు అల్లాహోకి బర్ అల్లాహోకి బర్ గమనించండి ఈరోజుల్లో గిన్నీస్ బుక్లో ఎక్కడానికి ఆస్కార్ అవార్డ్ పొందడానికి నోబెల్ ప్రైజ్ పొందడానికి ఏ ఏ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు ప్రజలు కానీ ఇక్కడ ఏం ఘనత తెలపడం జరుగుతుంది ఫజర్ నమాజ్ తర్వాత అదే స్థితిలో కూర్చుండి కాలు మల్వకముందే వందారో ఆరోజు రోజు భూమిలో అతనికంటే ఉత్తమ ఆచరణ ఆచరించిన వాడు మరెవరూ ఉండరు ఇల్ల మనకాలి మాల తిహి ఔమా ఔజాదమా కాల్ ఇంకా ఎవరైనా ఇతనికి సమానం ఉండగలిగితే ఎవరు ఎవరైతే ఇలాంటి ఈ వికర్ పఠిస్తారో ఇంతే సంఖ్యలో లేదా అంటే ఇంతకంటే ఎక్కువ సంఖ్యలో అలాంటి వారు ఇతనితో సమానం లేదా ఇతని కంటే ఉత్తమములు కాగలరు ఈ విధంగా అల్లా యొక్క దిక్ర్ ఎన్నో రకాలుగా ఉంది వాటిని మనం పాటించడంలో ఇంత గొప్ప పుణ్యం లభిస్తుంది మరియు ఈ విధంగా మన సత్కార్యాల త్రాసు బరువు కాగలుగుతుంది అల్లా యొక్క దిక్ర్ ఘనతలో ప్రవక్త సలల్లాసలం వారి యొక్క ఐదవ హదీద్ మన్ కాల్ మీ ఇదా ఇద అస్బాహ్ వ మీ అతని ఇద అంస ఎవరైతే రోజుకు రెండు వందల సార్లు వంద సార్లు ఉదయం వంద సార్లు సాయంకాలం లాయి లాహు అహదహు లాహు లహుల్ ఖదీర్ పఠిస్తారో లమిక్ హు అహదున్ ఖాన్ అతనికంటే పూర్వీకులు కూడా అతని ముందు దూసుకెళ్ళలేరు వలంయుదిఖు అహదున్ ఖాన్ బాధహు మరి ఎవరు అతని తర్వాత ఉన్నారో వారు ఇతన్ని చేరుకోలేరు హా ఎవరు ఇతన్ని దూసుకెళ్ళగలుగుతారు ఇతన్ని చేరుకోగలుగుతారు ఎవరైతే ఇంతకంటే ఎక్కువగా ఇలాంటి జిక్ పఠిస్తారు ఈ విధంగా మహాశైలారా విక్రిగా ఎంత గొప్ప ఘనత మనకు తెలుస్తుందో గమనించండి ఇక విక్రికు సంబంధించిన ఆరో హదీస్ను కూడా వినండి మహాశైలార ఇది కూడా చాలా గొప్పగా ఉంది ప్రవక్త సల్లల్లాహులేస్లం ఒక సందర్భంలో తెలిపారు ముసలిద్ అహ్మద్ మరియు నిసాయిలోని హదీస్ సహిహుద్ తరీబ్లో షేఖల్వానీ రహమాల్లా గారు దీనిని పేర్కొన్నారు హదీస్ నంబర్ రెండు సున్నా సున్నా తొమ్మిది ఐదు విషయాలు చాలా మంచివి చాలా మంచివి ఏంటి ఐదు విషయాలు స్వయంగా ప్రవక్త సలహా సలు చాలా మంచివి అని ప్రశంసిస్తున్నారు ఏంటి అవి మా అన్న ఫిల్మీజాన్ ఆ ఐదు విషయాలు తెలిపేకి ముందు వాటి యొక్క ఘనత ఎలా తెలుపుతున్నారో గమనించండి అవి త్రాసులో చాలా బరువుగా ఉంటాయి మాలున్నవా ఎంత గొప్పగా ఎంత బరువుగా ఉంటాయో త్రాసులో అని మొదటి విషయం లా ఇల్లాహిల్ అల్లా రెండవది సుబ్బాన్ అల్లా మూడవది అల్హమ్దుల్లా నాలుగవది అల్లాహు అక్బారం ఐదవది ఏమిటి ఒక ముస్లిం యొక్క ఉత్తమమైన సంతానం పుణ్య మార్గంలో నడుస్తూ ఉన్నటువంటి అతని సంతానం చనిపోతే అతను ఓపిక సహనాలు వహిస్తూ యహిబు అల్లా నుండి పుణ్యం పొందుతూ అల్లా నుండి పుణ్యాన్ని ప్రతిఫలాన్ని పొందే ఆశతో ఓపిక సహనాలు వహించే వ్యక్తి గమనించండి ఈ ఐదు విషయాలు చాలా మంచివి ఇవి త్రాసును ఎంతో బరువుగా చేస్తాయి చెప్పారు వాటిలో నాలుగు విషయాలు జిగర్కు సంబంధించినవి సుహాన్ అల్లా అలహందుల్లా లాహు అల్లాహు అక్బరం లాయిలాహా ఇల్ అల్లా సుబ్హాన్ అల్లా అల్లందుల్లా అల్లాహు అక్బరం ఈ సందర్భంలో ప్రవక్త సలల్లాహు అలీ వసలం వారి యొక్క మరో హదీస్ కూడా మనం తెలుసుకోవడం చాలా మంచిది ఇంతకుముందు కూడా వేరే కొన్ని సందర్భాల్లో ఆ ప్రస్తావన వచ్చింది హజరత్నూ అలీస్లాం చనిపోయేకి ముందు తన కుమారునికి చేసినటువంటి వసీయత్ వాంగ్మూలం గురించి తే అందులో మన ఈ టాపిక్కు సంబంధించిన విషయం ఏంటి లా ఇలాహ ఇల్లల్లా ఇది ఒక పల్లెంలో మరియు ఏడు ఆకాశాలు ఏడు భూములు వాటిలో ఉన్న సమస్తము మరో పల్లెంలో పెట్టినా లా ఇలాహ ఇల్లల్లాహ్ ఉన్న పల్లెం ఎంతో బరువుగా ఉంటుంది ఈ లా ఉన్న పల్లెం ఎంతో బరువుగా ఉంటుంది అంటే ఏంటి మహాశివులారా మన త్రాసు పల్లెం కూడా బరువుగా ఉంటుందా ఒకవేళ మనం జిగ్ర చేయకుంటే లా ఇలాహా ఇల్లల్లా అన్న పదాలు మాటి మాటికి స్మరించకుంటే లాయిలా ఇల్లల్లాహలో ఉన్నటువంటి భావాన్ని అర్థం చేసుకొని దాని ప్రకారంగా మనం మన జీవితం గడపకుంటే మన త్రాసు కూడా బరువుగా ఉంటుందా ఉండదు దీని ఉదాహరణ ఎలాంటిదంటే అరే మాషా అల్లా మన ఈ సిటీలో ఇంత పెద్ద షాపింగ్ మాల్ ఓపెన్ అయిపోయింది అరే ఎంత గొప్ప ఆఫర్ ఇవ్వబడుతుంది అరే దాని ఓపెనింగ్ సెరిమనీలో ఎన్నో వస్తువులు ఫ్రీగా ఇస్తున్నారట అని మనకు వార్తలు తెలిసాయి అంతే మనకేమైనా లాభం కలిగిందా ఎప్పుడు మనకు లాభం కలగొద్ది ఆ ఓపెనింగ్ సెరిమనీలో అక్కడికి వెళ్ళి వారి యొక్క ఏదైనా కండిషన్ ఉంటే దానిని పూర్తి చేస్తే ఆ గిఫ్ట్ దొరకవచ్చు ఆ ఆఫర్ను పొందవచ్చు आ षांग मोल नींटी मनमेदना रावच्छू अलागे लाई लाइल्लानता सुभान अल्ला हम दि ता अला हमहि सुबह अल्लाल अदीम यानता लाई लाइल्लाबा अल्लाहलि वल्लाहु अक्बर इंका अल्लाक स्मरण में एन रका उट घनता चाला गोपनाई एन एपड़ो వాటిని మనం అవలంబించి వాటిని పఠిస్తూ వాటి ప్రకారంగా మన జీవితం గడుపుతున్నప్పుడు అల్లాహు తల ఇలాంటి సద్భాగ్యం మనందరికీ ప్రసాదించుగాక జజాకు ముల్లాహైరా వాస్ వరహమూల వబర్కత